ం శ్రీగురుభ్యో నమ హరి ఓ బ్రహ్మా పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వా గన సదృం తమలక్ష్యం ఏకం నిత్యం విమల సర్వీ సాక్షిభూత భావా హీతమో బ్రహ్మా దుఃఖే బ్రహ్మవిద్యా సంపద కృతృ ే మహాద్ నమోయ్యోపప్లవీ ప్రజాఘన ప్రత్యో బ్రహ్మైవాహమస్ అహం కదా సమాశ్యమా అస్మదా పర్య వందేరు పరం పరా హరియణ నారాయణ గురు సైరండి ఇరవై రెండో శ్లోకం అండి అజ్ఞానాన్ మానసోపాధి కతృత్వాదీ ఆత్మని కల్ప్యే అంబుగతే చంద్రే చూ అహంకారము అభిమానము వీటి గురించి చెప్తున్నారండి అవునండి అజ్ఞానావృతుడైన జీవునిలో అహంకారము కదలిన అహంకారము అభిమానము చిందించగా కర్తృత్వ భోక్తృత్వాది భావములు అందించబడుచున్నవి అవి భావములైనందున మనోపరిధిలోనే తిరుగుచున్నవి అంటే నిద్రపోయినప్పుడు ఇవేమీ తెలియడం లేవి మనసు పని చేయనప్పుడు ఇవేమీ తెలియడం లేదు నేను నా వారు వీళ్ళెవరు తెలియడం లేదు ఇంకేమిటి మన చిన్నప్పటి చిన్నపిల్లలు చూసామనుకోండి వాళ్ళు ఏదో చిన్న విషయం గురించి తగాద పడతారు తగాదపడి నీతో మాట్లాడను పో అంటాడు నీతో మాట్లాడను పో అంటే వాడు అడిగాడు అనమాట సో స్నేహంలో ఇది సహజం సరే కాసేపు మాట్లాడుకోకుండా ఉంటారు ఎంతసేపు మాట్లాడుకోకుండా ఉంటారు మళ్ళీ ఏదో విషయం వస్తుంది మళ్ళీ వెంటనే మాట్లాడాలి మీరు కదరా మాట్లాడను కదరా అని ఉన్నారనుకో అది అయిపోయింది దాన్ని కానీ వాడికి ఏం అభిమానం లేదు హాయిగా ఉంటాడు అనమాట సో విషయాలలో ఎలా ఉండాలి బాలునివ్వేలే ఉండాలన్నమాట విషయాలలో అభిమానం ఉండకూడదు కానీ అదే పెద్దవాళ్ళు అయిన తర్వాత మాట్లాడుకోవడం మానేస్తారు ఏదో సంఘర్షణ వస్తుంది సరే ఎవరెవరితోనో కొంతమందితో మాట్లాడడం మానేస్తాడు ఆ మాట్లాడడం మానేసేది ఏమైపోతుందా అంటే ఇంకా జీవితకాలం మాట్లాడకూడదు అనుకునేది వచ్చేస్తుంది ఇప్పుడు దానివల్ల ఏమైపోయింది రాగ ద్వేషాలు బలపడిపోయాయి దానివల్ల సంస్కారాలు బలపడిపోయాయి అభిమానం బలపడిపోయి మరి ఇప్పుడు జీవభావం బలపడిపోలా ఇట్లా జాగ్రత్తగా గమనిస్తే అభిమాన త్యాగం అన్న విషయంలో జ్ఞాన మార్గం ఉపయోగపడినంతగా మిగిలిన మార్గాలు ఉపయోగపడటం కర్మ మార్గం కానీ భక్తి మార్గం కానీ యోగ మార్గం కానీ అభిమాన త్యాగం అన్న సమస్య దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఉపయుక్తం కావడం లేదు కానీ అవి కూడా